శ్రీ గురుభ్యో నమ శ్రీ గణేశాయ నమ శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సర్వ్ర ప్రసిద్ధోపదేశాత్ ఒక చిన్న రీక్యాప్ అనుకున్నాము చాంద్రోగ్యోపనిషత్లో శాండ్రీయ విద్యా అనే ఉపాసన ఒకటి కలదు విద్యా అనే శబ్దానికి జ్ఞానమో అర్థం ఉంది ఉపాసన అని కూడా అర్థం ఉన్నారు షాండీర్య మహర్షి చేత దర్శించబడిన ఉపాసన అదే ఎలా ప్రారంభమవుతుందంటే సర్వం కల్విదం బ్రహ్మ తజ్జలాని శాంత ఉపాసిత ఉపాసన చేసేవాడు ఎప్పుడూ శాంతంగా ఉపాసన చేయాలి ఊరికే కంగారు కంగారుగా పరుగులు పరుగులుగా ఉపాసన చేస్తే ఉపయోగమైన సో మనస్సు నిర్మలంగా పెట్టుకుని ఉపాసన చేయాలి ఊరికే ఎక్సైట్ అయిపోయి కంగారు పడిపోయి హడాబడి పడిపోయి జంతులు వేసేస్తో అలాగా ఏవో పారాయణలో ఇవి అది ఎంతవరకు ఉపయోగము అంటే తక్కువ ఉపయోగం ఉంటుందని చెప్పాల్సి ఉంటుంది మనస్సు శాంతంగా ఉండగలను శాంతంగా ఉండాలి దానికి కొన్ని కండిషన్స్ సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది ఉదాహరణకి మనస్సు ఏ మేరకు సంసారమునకు అటాచ్ అయి ఉంటుందో తగులుకొని ఉంటుందో ఆ మేరకు అశాంతియే ఉంటుంది మనస్సులో మనస్సును సంసారము నుండి విడదీసి బయటికి తీసి ఈశ్వరునితో సంబంధాన్ని ఏర్పరచుకోవాలి ఈశ్వరుడు అంటే మళ్ళీ అదే అది మళ్ళీ ఈశ్వరుని వైకుంఠంగా ఇది అసలు అలా మొదలు పెడితే అలా చేయొచ్చు స్టెప్స్ అలా ఉంటాయి మనం ఫైనల్ స్టెప్స్ గురించి మాట్లాడుతున్నాం కనుక తన అధ్యాత్మమునందు ఆత్మరూపంగా ఉన్న ఈశ్వరునితోటి ఉన్న నిత్య సంబంధాన్ని గుర్తెరుగుటయే ఈశ్వరునితో సంబంధమును ఏర్పరుచుకుంటా అంటే గుర్తించడమే కొత్తగా మీరేమో సంబంధాన్ని క్రియేట్ చేయనక్కర్లేదు ఆల్రెడీ సంబంధం ఉన్నది దాన్ని గుర్తుపట్టడమే మనం చేయాల్సింది సో ఆ విధంగా ఆత్మనిష్ఠులే ఉండుట అది చేసినట్లయితే వాడు శాంతమైన మనస్సు కలవాడవుతాడు అటువంటి శాంతమైన మనస్సుతో జగత్తుని చూడాలి చూస్తే అప్పుడు జగత్తులో మనకి వీడు శత్రువు వీడి మిత్రుడు వీడు మనవాడు వీడు పరాయివాడు అనే ఈ విభాగాలు కనపడడం మానేసి సర్వముణంలో ఆ భావన చేయగలుగుతారు ఈశ్వరుని యొక్క సత్తను భావన చేయగలుగుతారు గాడ్లీ ప్రెసెన్స్ అని అంటారు సర్వముణంలో దానిని భావన దీనికి దృష్టాంతం చెప్పారు మహాత్ముడు వాడి చదువు పూర్తయిందో లేదో నిర్ధారణ చేయడం కోసం ఒక పిచ్చుకని పట్టుకుని ఎవళ్ళు చూడ చూడకుండా కారుతో కట్టేసి తీసుకురావాలి ఎవళ్ళు చూడకూడదు రెండు రోజులు మూడు రోజులు అయినాయి మీరు మళ్ళీ ఉత్తిల్లో తిరిగి వచ్చాడు ఎలా పిచ్చుకుని పట్టుకురాలేదు ఏమిదా అంటే ఎప్పుడు కట్టేద్దా పట్టుకుని ఎప్పుడు కట్టేద్దామన్నా అది దాని కళ్ళు నాకేసి చూస్తున్నాయి దాని కళ్ళల్లో దేవుడు నాకు కనపడుతున్నాడు ఆ దేవుడు చూస్తూనే ఉన్నాడు దాని కళ్ళ ద్వారా అంచేతను మరి ఎవరు చూడకూడదని మీరేమో కండిషన్ పెట్టారు ఎప్పుడు ఆ పిచ్చుక కళ్ళ ద్వారా దేవుడు చూస్తూనే ఉన్నాడు చక్షుషష్ చక్షుః అనమాట కాబట్టి దేవుడు చూస్తూ ఉంటే మరి దాన్ని కట్టడం మీరు పెట్టిన కండిషను తెప్పదు ఉంటుందే అని చేత వెరిఫై చేయడానికి నేను మూడు నాలుగు సార్లు అటెంప్ట్ చేసి ఫెయిల్ అయిపోయాను ఎవడే దేవుడు చూస్తే పర్వాలేదు అంటే కట్టేసి తీసుకొచ్చేస్తాను అని చెప్పాడు ఆయన అంటే అప్పుడు ఆ అన్నాడు ఆయన నీ విద్య పూర్తయిందిరా నీకు ఆ భగవంతుని యొక్క ఉనికి ద గాడ్లీ ప్రెసెన్స్ ప్రతి చూపునందు ఆ గాడ్లీ ప్రెసెన్స్ని నీవు దర్శించగలిగినావు నీవు కృతార్థుడైనావు అని అంటారు ఇది కథ రామతీర్థ స్వామి రామతీర్థ అన్నారు ఈ సో ఆ విధంగా ఎప్పుడైతే మీ మనస్సును శాంతముగా పెట్టుకుని మీరు ఉపాసన చేస్తారో అప్పుడు సర్వం కల్మిదం బ్రహ్మ అని మీరు దర్శ భావన చేయగలుగుతారు తలాన్ ఇది శాంత ఉపాసీత అలా ఉపాసన చేయాలి అలా ఎందుకంటే ఉపాసన చేయడం అంటే చూడవయా సంకల్పాలపై మీకు ఒక పట్టు ఉండడం అవసరం ఎందుకంటే మనిషి జీవితాన్ని సంకల్పాలే శాసిస్తూ ఉంటాయి క్రతుమయ పురుష లేకపో క్రతుం కురుత ఎవెవో పిచ్చి పిచ్చి సంకల్పాలు జగత్తు వేసి చూస్తూ భేదపూర్వకమైన సంకల్పాలను పెట్టుకోకుండా ఈ రకమైన ఈశ్వరుని యొక్క సత్తను జగత్తునందు దర్శించే విధంగా నీవు సంకల్పాన్ని తీర్చిదిద్దుకో అది ఉపాసన ఆ ఈశ్వరుడు ఎక్కడున్నాడంటే ఆయన మనోమయ ప్రాణశరీర ఆయన సకల ప్రాణులందు మనోమయ రూపంగా ఉన్నాడు ఆ పక్షి చూస్తోంది అంటే ఆ చూపు వెనకాల మనస్సు ఆ మనస్సు వెనకాల ఈశ్వరుడు ఉన్నాడు అలాగే ఇప్పుడు మీరు కట్టిపుచ్చుకుని బర్రెని కొట్టాలనుకున్నారనుకోండి దాన్ని కొట్టాలనుకున్నప్పుడు అల్లా దాన్ని కళ్ళలోకి చూడగలిగితే మీరు కొట్టారు బర్రె కూడా ఆవు బర్రె మనం కొంచెం ఒకప్పుడు కొన్ని ఐడియాస్ని కొద్దిగా మోడిఫై చేసుకోవాల్సిందేమో అని అనిపిస్తుంది నాకు మనకి భారతీయులకు ఆవు పవిత్రమైన జంతువు ఆ ఒక్కటే కాదు బర్రె కూడా పవిత్రమైన గంటలు ఎందుకంటే శ్రీకృష్ణుడు కపలా కాసిన వాటిల్లో భరిలు కూడా ఉన్నాయి ఇప్పుడు శ్రీకృష్ణుడు ఆవులు కాపలా కాశాడని తెలుసు భాగవతంలో గీతలో ఆయనేం చెప్పలేదు నేను ఆవులను కాపలా భాగవతంలో ఉంటుంది భాగవతంలో దశమ శ్రీకృష్ణ లేలలలో ఆయన ఈ ఆవుల్ని కాపలా ఆవులే కాదు బర్రెలను కూడా కాపలాకాశాడు గుర్రెలు మేకలు కూడా అజాహ త్యాగాహ మహిష్యావ సో గోవులకు ప్రాముఖ్యం ఉన్నమాట వాస్తవమే కానీ బరులు కూడా ఉంటాయి కాబట్టి కట్టిపుచ్చుకున్న అలా బరిని అలా కొట్టేస్తే దాని కేసు చూడకుండా కొట్టేస్తారు అందరూ అలా కట్టుబడిగా కొట్టేస్తూ ఉంటాడు దాని దానికి ఎముక మీద తగులుతుంది చర్మం మీద తగులుతుంది ఎక్కడ తగిలినా నొప్పి తగులుతుంది అది నొప్పిని చెప్పలేదు అలా సహిస్తూ ఉంటుంది ఈ కొట్టే మానవుడి కంటే దెబ్బ తినే ఆ పశువే ఆధ్యాత్మిక స్పిరిచువల్గా హైలీ గ్రోహన్ అని చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే అది సహిస్తూ ఉంటుంది ఏవి చెప్పకుండా మౌనంగా సహిస్తూ ఉంటుంది వీడు మూర్ఖంగా దాన్ని ముత్తుతాడు భద్రని కొట్టకూడదు బర్రె కళ్ళలోకి చూసి కొట్టి ముందు కళ్ళలోకి చూస్తే మీరు కొట్టలేరు యూ కన్ నెవర్ బీట్ ఇట్ సో ఎందుకంటే ఆ కళ్ళల్లో కళ్ళ వెనుక ఆ చూపులో ఉన్నాడు దేవుడు ఎందుకని చూపులో ఎక్కడి నుంచి వచ్చాడు చూపులో మనస్సు ఉంటుంది కదా అంటే మనోమయ తర్వాత దాన్ని నడకలో ఉన్నాడు ప్రాణశరీర సర్వకర్మ సర్వకామ అని ఇది శాండిల్య విద్య ఎంత బాగుందో చూడండి శాండిల్య విద్య ఈ శాండీల్య విద్య మీద సర్వత్ర ప్రసిద్ధి ఉపదేశాధికరణాన్ని మనం చదువుతూ ఉన్నాం దీంట్లో పూర్వపక్షం ఏంటంటే ఇక్కడ మనోమయ ప్రాణశరీర ఏది మనోమయమో ప్రాణశరీరమో దానిని ఉపాసించాలి అని ఉంది కాబట్టి ఆ తత్వము మనం ఉపాసించవలసిన తత్వము జీవుడే అని పూర్వపక్షం ఈ పూర్వపక్షానికి కరస్పాండింగ్ పూర్వపక్షం నేను ఒకటి ఇంకోటి చెప్పమంటారా రమణ మహర్షి ఉన్నారే ఆయన ఆయన బోధనలో దేవుడు లేడు ఎంతసేపు జీవుడే ఉన్నాడు ఎలా ఉంది పూర్ణపక్షం ఈ రెండు పూర్వపక్షాలు అలాంటి పూర్వపక్షాలు ఇప్పుడు ఇది శాస్త్రాల్లో ఉన్న పూర్వపక్షం మనం బ్రతుకుతున్నాం లోకంలో ఇటువంటి పూర్వపక్షం చేసిన వాళ్ళని నేను ఎరుగుతున్నా రమణ మహర్షి బోధలో దేవుళ్ళు లేడు ఈ జీవుడే ఉన్నాడు ఎంతసేపు హూయామై అని నువ్వు చేస్తే దేవుడిది దాంతో అయ్యంటే జీవుడేగా హూయాయి అంటే అది ఎవరు ఉపాసనది దేవుడు ఉపాసన జీవుడు ఉపాసన జీవుడు ఉపాసన దేవుడు ఎక్కడున్నాడు దీంట్లో అనే ఈ రకమైన అనే తిరస్కార బుద్ధితో ఈ రకంగా మాట్లాడిన వాళ్ళు మాట్లాడుతూ ఉంటే నేనున్నా అంతేకాదు ఉపదేశ సాహస్రంలో దేవుడు లేడు అంటే నేను మరి ఆత్మ ఉన్నది కదా ఆత్మ ఉన్నది కాదు దేవుడు లేడు ఈ మాటలు ద్వైతుల దగ్గర నుంచి వస్తే మనం అర్థం చేసుకోగలుగుతాం ఎందుకంటే వాళ్ళకి ఆత్మ వేరు దేవుడు వేరు ఈ అద్వైతం అనుకునే వాళ్ళు కూడా ఇలాగనుకుంటే మరి ఎక్కడ కష్టం కష్టం అనిపిస్తుంది నాకు ఎవరనిపిస్తుందంటే పేరుకు అద్వైతమైనా వీళ్ళు ద్వైతాద్వైత వాదల్లో పడ్డారేమో అని నాకు అనిపిస్తుంది ఆ వాతావరణం చూసి నాకు అలా అనిపిస్తుంది నేను వ్యక్తిగతంగా నేను మాట్లాడటం లేదు తత్వాన్ని గురించే మాట్లాడతాను వ్యక్తులు కల్పితం వ్యక్తులేగా వ్యక్తుల వాళ్ళు అహంకారము నేను అనే భావన పరిచ్ఛిన్నమైన నేను ఎప్పుడూ కల్పితమే అది సముద్రంలో కెరటం అంటే ఆ కెరటం సముద్రంలో ఎప్పుడూ కలిసిపోయేదే కాబట్టి తత్వాన్ని ఉద్దేశించి నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఇటువంటి పూర్వపక్షాలు ఉన్నాయి లోకంలో కనుక శంకర్లు ఆ పూర్వపక్షాన్ని అక్కడ ప్రతిపాదించి ఇక్కడ జీవుడే కాదురా బ్రహ్మ అనే మాట ఉంది కదంటే ఈ జీవుడు బ్రహ్మ అవుతాడుగా భవిష్యత్తులో బ్రహ్మ కాబోతున్నాడు కనుక ఆ కాబోయే స్థితిని మనస్సులో పెట్టుకుని దీన్ని భవిష్యద్వృత్తి అంటారు వృత్తి సంకల్పం కాబోయే పరిస్థితిని భావన చేసి బ్రహ్మ పదప్రయోగం చేసినప్పటికీ ఇక్కడ ఉపాసస్యము జీవుడే అని పూర్వపక్షం ఓకే ఇప్పుడు సిద్ధమే తస్మాత్ మనోమయది ధర్మ జీవ ఉపాస్య ప్రాప్తే బ్రూమ ఏమని పరమే బ్రహ్మ మనోమయదిర్ధర్మైరుపాస్యం అందా పరమే బ్రహ్మా మనోమయర్ధర్మై ఉపాస్యం కాబట్టి ఇక్కడ ఉపాసించేది జీవున్ని కాదండి పరబ్రహ్మణే పరబ్రహ్మనే ఉపాసన మనం చేస్తున్నాం అయితే ఆ పరబ్రహ్మని ఎలా ఉపాసన చేస్తున్నామో తెలుసిన మామూలుగా లోకంలో ఒకడు శ్రీరామచంద్రుణ్ణి ఉపాసన చేస్తున్నాడు వాడు వాడు ఎవరిని ఉపాసన చేస్తున్నట్టు దశరథ మహారాజు గారు కొడుకును ఉపాసన చేస్తున్నాడా అదే కాదండి పరబ్రహ్మనే ఉపాసన చేస్తున్నాడు పరబ్రహ్మని శ్రీరామచంద్ర రూపంగా ఉపాసన చేస్తున్నాడు అలాగే ఇక్కడ అదే పరబ్రహ్మను మనోమయత్వాది గుణ విశిష్టముగా ఉపాసన చేస్తుంది అంటే అలాగా ఆ పరమాత్మ ఇక్కడ ఆ మనస్సులో ఉండే వెలుగు రూపంగా ఉన్నాడు మనోమయుడు అంటే మనస్సంతా ఆవరించి ఉన్నాడు మనస్సంతా వ్యాపించి ఉన్నాడు జలమయో దేశ ఆ ప్లేస్ అంతా కవర్ అయిపోయి ఉన్నది అలాగే ఈ మనస్సులో అంతటా కూడా ఆ పరమాత్మ యొక్క వెలుగే నిండి ఉన్నది అది ఉపాసన కాబట్టి ఇక్కడ పరమాత్మను ఎలా ఉపాసిస్తున్నాం మనం మనోమయుడుగా ఈ కాళ్ళు చేతులు ఫంక్షన్ చేస్తున్నాయంటే అదంతా కూడా ఈశ్వరుని యొక్క శక్తియే అని ప్రాణశరీరుడుగా అలా ఉపాసన చేస్తున్నాం కాబట్టి ఇక్కడ దేవుణ్ణే ఉపాసన చేస్తున్నాం తప్ప జీవుణ్ణేమీ ఉపాసన చేయటం లేదు జీవుణ్ణేమి ఉపాసన చేస్తారు జీవుడు పరిచ్ఛిన్నుడు అల్పుడు సుఖీడు దుఃఖి సంసారి వాణ్ణే ఉపాసన చేస్తారు దేవుణ్ణి ఉపాసన చేయాలి తప్ప జీవుణ్ణి ఒకటి ఉపాసన చేసేది కాబట్టి మనోమయత్వాది గుణముల ద్వారా ఈశ్వరుణ్ణే మనం ఉపాసన చేయాలి చేసుకున్నాము అని ప్రతిజ్ఞ కుతహ అని అలా మీరు ఎలా ఎందువలన అంటే ఆ విధంగా నిర్ధారించడానికి హేతువేమి సర్వత్ర ప్రసిద్ధోపదేశా అది హేతు ఆ హేతు ఎలా ఉందంటే చూడవయా సర్వత్ర అంటే ఉపనిషత్తులన్నింటి కూడా బ్రహ్మను ఉపాసించమని సర్వం కల్విదం బ్రహ్మ ఈ జగత్తు కూడా బ్రహ్మయే అధిష్టానముగా కలదని ఉపనిషత్తులన్నింటిలోనూ ప్రసిద్ధముగా ఉపదేశము చేయబడి ఉన్నది ఆ ప్రసిద్ధముగా ఉపదేశించబడిన బ్రహ్మే కూడా ఉపాస్యముగా ఉపదేశించబడుతోంది కాబట్టి ఇక్కడ జీవుడు కాదు దేవుడే ఉపాస్యుడు వివరిస్తున్నారు దాన్నే యత్సూ వేదాంతు ప్రసిద్ధం బ్రహ్మశబ్దస్ ఆలంబనం జగత్కారణం ఇహం ఖల్విదం బ్రహ్మా ఇది వాక్యోపక్రమే శృతం వేదాంతములు అన్నింటి ఎందు అంటే ఉపనిషత్తులన్నింటి ఎందు అంటే ఉపనిషత్తులన్నింటి ఎందు అంటే నూట ఎనిమిది ఉపనిషత్తులు పుస్తకం పెట్టుకుని చేయకుండా పెట్టకుండా అది వర్కౌట్ కాదు ఎందుకంటే ఈ నూట ఉపనిషత్తుల్లో తర్వాతి కాలంలో వచ్చిన ఉపనిషత్తులు చాలా ఉన్నాయి సో శైవ ఉపనిషత్తులు వైష్ణవ ఉపనిషత్తులు యోగ ఉపనిషత్తులు యోగా వాళ్ళు కొన్ని ఉపనిషత్తులు రాసి పెట్టుకున్నారు హఠయోగా పేరులు ఎవడు ఎవరు ఈ కుండలని వాళ్ళు కొన్ని ఉపనిషత్తులు పెట్టుకున్నాడు ఎవడ గ్రూపుకి కావాల్సిన ఉపనిషత్తులు వాళ్ళు పెట్టేసుకున్నాడు తర్వాత ఈ దేవి ఉపాసకులు ఉంటారు చూసారా చండయ్యే మొదలైన ఉపాసకులు వాళ్ళు వాళ్ళు పెద్ద వ్యవహారం వాళ్ళది వాళ్ళు కొన్ని ఉపనిషత్తులు పెట్టేశారు భావన ఉపనిషత్తులు ఇదే అది కాబట్టి అవన్నింటిలోనూ బ్రహ్మ అలా ఏ ఉండదు కాబట్టి సర్వేషు వేదాంతేషు అంటే పది ఉపనిషత్తులు ఇంకో రెండో మూడో దానికి వేసుకోండి పన్నెండు పదమూడు పద్నాలుగు ఉపనిషత్తులతో మీరు ఫుల్ స్టాప్ పెట్టాలి ఏమండి సో ఈ ఉపనిషత్తులన్నిటి బ్రహ్మ ప్రసిద్ధముగా ఉపదేశించబడి ఉన్నది ఎలా ఉపదేశించారో తెలుసునండి బ్రహ్మపదమును బ్రహ్మను బోధించాలి అంటే బ్రహ్మను ఇదమిత్తంగా డైరెక్ట్గా బోధించడం కుదరదు మీరు ఏదో ఒక ఉపాధి ద్వారానే బ్రహ్మని బోధించాలి ఈ గదిలో వెలుతురు ఉందని ఎలా చెప్తావు నాకు వెలుతురు చూపించు ఈ గదిలో వెలుతురేది చూపించు అదే వెలుతురేమిట్రా ఈ టేబుల్ కనపడుతోందా కనబడుతోంది అదే వెలుతురు ఏ వెలుగులో నీకు టేబుల్ కనబడుతోందో అదే వెలుగు నువ్వు టేబుల్ గురించి చెప్పక వెలుగు ఇం చెప్పు అయితే సరే ఈ పువ్వు కనపడుతుందా కనపడుతుంది ఈ దేనిలో కనపడుతుందో అదే వెలుగు సో మొత్తానికి మీకు వెలుగు చూపించాలంటే ఏదో ఒక ఆలంబనం పట్టుకునే చూపించాల్సి ఉంది అలాగే బ్రహ్మ అంటే ఒకటలు చెప్పండి మాకు అంటే బ్రహ్మశబ్దస్య ఆలంబనం జగత్కారణం బ్రహ్మశబ్ద ప్రయోగం మీరు చేయాలంటే జగత్ కారణ కారణం అనే విశేషణాన్ని పట్టుకుని ప్రయోగం చేయాలి జగత్కారణం బ్రహ్మ అని అనాలి ఆ రకంగానే ఉపనిషత్తులన్నీ సర్వత్ర సరిగ్గా అదేవిధంగా ఈ శాంగిల్య విద్యలో కూడా ఉపక్రమంలోనే అంటే మొదలవుతూనే షురూ అవుతూనే సర్వం బ్రహ్మ అని బోధింపబడింది అంత సర్వత్ర ప్రసిద్ధోపదేశాత్ అంటే అది హి బిగిన్స్ లైక్ దాట్ అదే బ్రహ్మని ఉపక్రమంలో ప్రస్తావించిన బ్రహ్మనే మనోమయ మనోమయ ప్రాణశరీర ఇదిధర్మములతో పునః వివరించి ఆ విధంగా ఉపాసన చేయమని చెప్తోంది శ్వరు అదే బ్రహ్మ తదేవా మనోమయవాదిర్ధర్మై లేకపోతే మనోమయవాదిధర్మై విశిష్టం ఉపదిశ్యుక్ ఉపక్రమంలో ఉన్నదే ఉపసంహారంలో ఉంటుంది అదే మధ్యలో కూడా ఉంటుంది అది టాపిక్ యొక్క లక్షణం అది ఉపక్రమంలో ఉన్న బ్రహ్మయే మనోమయ మనోమయ ప్రాణశరీర మొదలైన విశేషణములతో కూడినదిగా మీరు ఉపాసన చేసుకోండి ఇప్పుడు ఈ ఉపాసన కోసం మీరు ఇక్కడికి అక్కడికి అక్కడికి పరిగెత్తక్కర్లేదు ఈ బ్రహ్మను వెతకడం కోసం కాశీలో రామేశ్వరం వెళ్ళక్కర్లేదయ్యా ఉపాసన కోసమని నువ్వు ఇంట్లో కూర్చోవు కూర్చొని నీ మనస్సుని పరిశీలించు ఆ మనస్సులో ఉన్న వెలుగు ఏదో అదియే బ్రహ్మ వర్షిప్ దట్ కాన్షియస్నెస్ నేను చాలాసార్లు చెప్తూ ఉంటా తెలివి ఏదైతే కలదో ఆ తెలివి ఆ ఎరుక అదే బ్రహ్మ అంటే అది బ్రహ్మేంటండి దాంట్లో సంకల్పాలు పుడుతున్నాయి పోతున్నాయి కదా అంటే సంకల్పాలు పుడుతూ ఉంటాయి పోతూ ఉంటాయి ఆ సంకల్పములను ప్రకాశింపజేస్తూ అదే బ్రహ్మ అదే మనోమయమై ఉన్నది ఈ కాళ్ళు చేతిలో ఆడుతున్నాయా ఆడుతున్నాయి వాటిని ఆరించేటువంటిది బ్రహ్మయే కాబట్టి నువ్వు ఇటు పరుగులు తీస్తావు ఎక్కడికి పరుగులు తీస్తావు ఉన్న తోట ఉండు ఉండి కాశీ అంటే తెలుసునండి ఇది కాశీ కాశ్యాంహి కాశపే కాశీ సా కాశీ ఏన విదిత ఈ కాశీని తెలుసుకోవాలి ఊరికే బయట ఉన్న కాశీకి వెళ్తే ఏవో వచ్చిన చిన్న చిన్న లేన్లో ఇవే ఉంటాయి మీరు ఏదైనా ఒక కొంత క్లీనింగ్ స్వచ్ఛ భారత్ అభియాన్ ఏదైనా చేస్తే చేయొచ్చు కూడా మంచిది ఎప్పుడైనా మీరందరూ కనుక ఉత్సాహంగా ముందుకు వస్తే నేను కూడా జాయిన్ అవుతా స్వచ్ఛ భారత్ అభియాన్ చేద్దాం దానికి ఏదైనా కొంత ఖర్చు అవుతుందంటే కూడా నేను ఏర్పాటు చేస్తా ఖర్చు గురించి మీరు చింత చేయకండి నేను ఆర్గనైజ్ చేస్తా కాబట్టి మీ మీ ఇంట్లో మీరు కూర్చుని మీ మనస్సుకేసి చూడండి మనస్సులో ఉండే వెలుగు ఏమిటనుకుంటున్నారు ఆ వెలుగు అదే బ్రహ్మ అంటే కాబట్టి మనోమయత్వాది ధర్మముల ద్వారా ఆ బ్రహ్మను ఉపాసించమని మనకి స్పష్టంగా తెలుస్తూనే ఉంది ఈ జీవుడు ఎక్కడి నుంచి జీవుడు రాడు ఏ వంచృత అప్రకృత ప్రక్రియే నవిష్యత ఉపక్రమంలో ఉన్న బ్రహ్మయే మనోమయత్వాది ధర్మములతో ఉపాసన చేయబడుతున్నది అని చెప్పినట్లయితే మనకి రెండు దోషాలు దూరం అవుతాయి ఒకటి ప్రకృత హానము రెండవది అప్రకృత ప్రక్రియ ఇప్పుడు ఉపక్రమంలో బ్రహ్మ ఉన్నది మనోమయత్వాది గుణములు కలది జీవుడు అని చెప్తే ఉపక్రమం చేసిన బ్రహ్మను విదిలిపెట్టేసి అసలు ప్రస్తావమే చేయబడని జీవుణ్ణి పట్టుకోవాలి అసలు ఎక్కడ మనుష్యనే లేని జీవుని పట్టుకురావాలి తొల్లించి చెప్పుకుంటూ వస్తున్న బ్రహ్మను వదిలిపెట్టేయాలి ఇది ఏమన్నా బాగుందా పద్ధతిగా ఉందా ఇప్పుడు వారం రోజుల నుంచి అయ్యా మీరు మా ఇంటికి భోజనానికి రండి మా ఇంటికి భోజనానికి రండి అని అరడసార్లు ఇన్వైట్ చేసి తీరా ఆయన భోజనానికి వచ్చేప్పటికి ఈ భోజనం మీకోసం తయారు చేసింది కాదు మీరు వెళ్ళిపోండి ఆయన ఎవరో ఇంకొక ఆయన వచ్చారు ఆయన కోసం పెట్టాము భోజనం అంటే ఎలా ఉంటుంది ప్రకృత హాన హానా అంటే విడిచిపెట్టడం ప్రస్తావింపబడిన బ్రహ్మను విడిచిపెట్టేయడం మనోమేహాన్ని ఒక పదాన్ని కొట్టుకుని అక్కడ ఎక్కడా చుట్టుముట్టూ లేని జీవుణ్ణి తీసుకొచ్చి అక్కడ గుర్తుపెట్టి అప్రకృత ప్రక్రియ ప్రకృతము కానీ జీవుణ్ణి ప్రవేశపెట్టి ఇక్కడ జీవుణ్ణే ఉపాసన చేస్తున్నాము అని ప్రస్తావించట తగ్గదు నన్ను అయితే దేని మీద చిన్న ఆశంక నన్ను వాక్యోపక్రమే శమవిధి వివక్షయా బ్రహ్మ నిర్దిష్టం న స్వ వివక్ష్యుక్తం ఇంక పూర్వపక్షంలో చెప్పిన యుక్తులన్నిటినీ ఒక్కటొక్కటిగా ప్రస్తావించి వాటిని ఖండించటం అనే ప్రక్రియ మొదలుపెట్టారు అయ్యా మేము చెప్పాం కదా ప్రారంభంలోనే ఉన్న బ్రహ్మ అది బ్రహ్మ ఉప బ్రహ్మ ఉపాసన కోసం చెప్పబడిన బ్రహ్మ కాదయ్యా ప్రారంభంలో వచ్చిన బ్రహ్మ శమవిధికి ఉద్దేశించిన బ్రహ్మ శబ్దం మనస్సుని శాంతంగా పెట్టుకో అని చెప్పడం కోసమే అక్కడ బ్రహ్మను ప్రస్తావించారు సర్వం కల్విదం బ్రహ్మ ఇదంతా బ్రహ్మేరా కాబట్టి ఈ జగత్తులో ఉండే నానాత్మ విశిష్టమైన జగత్తు వేడల్లా రాగద్వేషములను చేయడం అనవసరం అంతా బ్రహ్మే అవుతుంటే ఎందుకు రాగద్వేషాలు రాగద్వేషాలు మనస్సును మానేసుకుని మనస్సును శాంతంగా పెట్టుకో అందుకోసం బ్రహ్మపదాన్ని ప్రస్తావించేది తప్ప బ్రహ్మయే ఉపాస్యమని కాదు ఈ మాట గుర్తున్నా మీకు ఈ పూర్వపక్షంలో మాట అని ఏదైతే పూర్వపక్షంలో చెప్పబడినదో ఇది ఉత్తం ఈ మాట చెప్పబడినది అత్రోచ్యతే ఈ రకమైన శంక ఏదిగలదో దీనిపై సమాధానము చెప్పబడుతున్నది ఏమని ఎద్య శమవిధి వివక్షయా బ్రహ్మనిర్దిష్టం తనోమయత్వాది శ్యమానూ సదేవ్రహ్మా సన్నిహితం భవతి కరెక్టేనండి బ్రహ్మశబ్దమును శమము అంటే శాంతి శాంతిని విధించిత దృష్టిలో బ్రహ్మశబ్దమును ప్రయోగించిన ప్రయోగించినప్పటికీ ఆ పక్కనే ఉన్న మనోమయ అనే పదము చేత కూడా అదే బ్రహ్మ నిర్దేశింపబడుతుంది అక్కడ ఉన్నదేమిటి సర్వం కల్విదం బ్రహ్మ ప్రజ్జలామితి శాంత ఉపాసిత కాబట్టి మీరు శాంతంగా ఉండండి మనోమయ ప్రాణశరీర అన్నప్పుడు ఆ బ్రహ్మే అవుతుంది మనోమయం ఆ బ్రహ్మే మనోమయము ప్రాణశరీరము సర్వకర్మ సర్వకామ సర్వరస సర్వగంధ ఇత్యాది ఆ బ్రహ్మే అవుతుంది ఎందుకంటే సన్నిహితం ఇప్పుడు రాముడు దశరథ మహారాజు గారి మాటను పది నిలబెట్టుకై అడవికి వెళ్ళాను అడవిలో సీతాలక్ష్మణులతో కలిసి ఆయన సంచరిస్తూ చిత్రకూట మనకు చేరుకోలేను అక్కడ ఒకనాడు ఆయన ఒక మహర్షిని కలిశాను ఇప్పుడు ఆయన ఎవరంటారు రాముడే అవుతాడా లేకపోతే కొత్తగా ఎవడన్నా ఆ ఊళ్ళో ఉన్నా ఒక బోయవాడు కలిశాడని చెప్తారా అలా ఉండదుగా కాబట్టి బ్రహ్మతో ఉపక్రమం చేసి వెంటనే మనోమయ ప్రాణశరీర అంటుంటే ఆ బ్రహ్మయే ఆ మనోమయము ప్రాణశరీరము అవుతుంది ఎందుకంటే బ్రహ్మయే పక్కన సన్నిహితముగా దగ్గరలో ప్రస్తావించబడి ఉన్నది కనుక నువ్వు జీవుడు ప్రారంభంలో లేడు మధ్యలో లేడు ఎక్కడ లేడు చుట్టుముట్టు ఎక్కడ లేడు జీవస్తు నా అక్కడ ఎక్కడైనా జీవుడు యొక్క ప్రస్తావం ఎక్కడ చేయబడలేదు ఎక్కడ సమీపంలో ఎక్కడా కూడా జీవుడు అనేవాడు లేడు కాబట్టి జీవుడు ఉపాస్యము అని చెప్పుట తగదు జీవుడు సన్నిహితము కాదు తర్వాత నచ స్వశబ్దేనోపాత బ్రహ్మను బ్రహ్మ అనే శబ్దంతో తీసుకొచ్చి అక్కడ పెట్టారు ఒకప్పుడు బ్రహ్మ అనే శబ్ద ప్రయోగం చేయకుండా ఉనికి లింగములను సూచించి వదిలేస్తారు ఎవా ఇమాభూత నిజాయంతే అని లింగ లింగమే పెడతారు అక్కడ బ్రహ్మానే మనం పెట్టుకోవాలి ఇక్కడ అలా కూడా కాదు స్వశబ్దం చేతనం స్వశబ్దము అంటే డైరెక్ట్లీ బ్రహ్మ శబ్దము చేతనం బ్రహ్మ ప్రస్తావించబడినది కానీ జీవుడు మాత్రం ఎక్కడా కూడా సూచనగా కూడా చెప్పబడలేదు సన్నిహితుడుగా లేడు జీవుడు తర్వాత జీవశబ్ద ప్రయోగం ఎక్కడా లేదు జీవ ఉపాస్య అనే మాట ఎక్కడైనా ఉన్నదా అసలు ఆ చుట్టుముట్టు ఎక్కడ కూడా లేదు ఇది వైషమ్యం కాబట్టి అక్కడ ఉన్న బ్రహ్మను ప్రక్కన పెట్టేసి ఆ ప్రకరణల్లో లేని ప్రకరణల్లో లేని జీవుని తీసుకొచ్చి ఇది ఉపాస్యము అని అన్నట్లయితే అది విరోధము ఇప్పుడు మనం వికాసము గురించి గుడ్ గవర్నెన్స్ గురించి మనం చర్చ చేద్దాము తర్వాత ఎఫ్డిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ గురించి బిల్లు ఒకటి పెట్టి చర్చ చేద్దాము అని రాజ్యసభకి బిల్లు పెట్టారు పెడితే అపోజిషన్ పార్టీ వాళ్ళందరూ ఉన్నారంటే మనము కన్వర్షన్స్ గురించి చర్చ చేద్దాము అని వీళ్ళన్నారు అంటే వీళ్ళన్నారు కన్వర్షన్స్ టాపిక్ కాదు సందర్భము కాదు ఏమీ కాదుగా కాబట్టి అది మనం చర్చ చేయాల్సిందేమీ లేదు అంటే అలా కాదు అక్కడెక్కడో కన్వర్షన్స్ అయ్యాయి దాన్ని చర్చ చేద్దాము అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన టాపిక్ మీ ఇష్యూస్ అన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి రిఫర్ చేసుకోండి మీ ప్రభుత్వమే ఏడిచింది అక్కడ అది ఏదో చూసుకోండి ఇక్కడ చర్చ చేయడానికి అది విషయం కాదు కాదు ప్రైమ్ మినిస్టర్ గారు రావాలి సరే దానికే మహాభాగ్యం ఆయన రానే వచ్చాడు నేను రావడానికే ఉంది నా పని కొన్ని పక్కన పెట్టుకుని ఆయన వచ్చి కూర్చున్నాడు కాదు మీరు దీని గురించి మాట్లాడాలి అంటే ఆయన ఏమన్నారంటే నేను దీని గురించి మాట్లాడినా ఎందుకంటే ఇక్కడ టాపిక్ వికాసము ప్రజాక్షేమము ఎఫ్డిఐని ఇన్వెస్ట్మెంట్ ఎలవు చేయుట అది టాపిక్ దాని మీద ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే మీరు మాట్లాడాలి తప్ప ఈ కన్వర్షన్ గురించి నేను మాట్లాడను కాదు మీరు దాని గురించే మాట్లాడాలి నేను మాట్లాడను అది లేదు టాపిక్ అక్కడ అన్నట్టుగా అన్నట్టుగా ఇక్కడ ఉపాస్యం బ్రహ్మయే కానీ జీవుడు ఉపాస్యం కాదే కాదు ఇక్కడ ఇక్కడ జీవడు జీవుడు ప్రస్తావించబడును లేదు జీవహ అనే శబ్దం చేత ఎక్కడ ప్రయోగం కూడా చేయబడలేదు కాబట్టి ఇక్కడ బ్రహ్మయే ఉపాస్యము సర్వత్ర ప్రసిద్ధోపదేశ వివక్షిత గుణోపత్తే చ అంటే అర్థం ఏంటి బ్రహ్మయే ఉపాస్యము అనుటకు ఇంకో హేతువు ఏమనగా నేను మన ఉపనిషత్ పుస్తకాలన్నింటిలో శంకర భాష్యం యొక్క అనువాద పుస్తకాల్లో ఎక్కడైనా చా ఉంటే ఆ చాకి నేను ఈ రకంగా అనువాదం చేసి పెట్టాను మీరు గమనించరో లేదు ఎందుకంటే సూత్రం వివక్షితోప వివక్షిత గుణోపత్తే కాదు చా కూడా ఉంది అంతకు ముందు సూత్రంలో చా లేదు మీరు గమనించరో లేదు సర్వత్ర ప్రసిద్ధోపదేశాత్ అది ఇక్కడ చా ఇంకో హేతువేమనగా ఏమిటి మరో హేతువు వివక్షిత గుణోపత్తే వివక్షిత అంటే చెప్పదలుచుకున్న గుణ గుణములు ఉపపత్తి బ్రహ్మకే యుక్తముగా ఉంటాయి గనుక అక్కడ చెప్పదలుచుకున్న గుణాలు మనోమయ ఏమిటి గుణాలు మనోమయ ప్రాణశరీర సర్వకర్మ సర్వగంధ సర్వరస ఇదం సర్వం అభ్యాప్త అవాకి అనాదర ఇవి గుణాలు ఎనిమిది గుణాలు ఈ గుణాల నుంచి శృతి చెప్పదలుచుకున్నాయి ఈ గుణములన్నింటితోటి మీరు ఉపాసన చేయాలి ఈ గుణములు జీవుడికి వర్తిస్తాయా బ్రహ్మకి వర్తిస్తాయా అంటే బ్రహ్మకే వర్తిస్తాయి జీవుడికి వర్తించవు అది సూత్రం ఓకే వక్తుం ఇష్టా వివక్షితా ఇక్కడ అసలు పాయింట్ నేను ఇప్పుడు చెప్పిన పాయింట్లోకి రావడానికి ముందు ఓ చిన్న ఇష్యూ ఒకటి లేవదిస్తున్నారు శంకరుడు బాలరాయణ మహర్షి అంటున్నారు వివక్షిత గుణ ఉపపత్తే అంటున్నారు వివక్షిత చెప్పగోరిన అని అర్థం వక్తుం ఇష్టాహ వివక్షితా చెప్పగోరిన గుణములు ఏమిటి మనోమయ ప్రాణ శరీర ఇత్యాదులు ఈ గుణములను చెప్ప ఇవి చెప్పగోరిన గుణములు ఎవరు చెప్పగోరిన గుణములు ఎందుకంటే శృతి కదా శృతిలో పురుషుడు ఉండడు ఇప్పుడు రామాయణం చదువుతున్నారనుకోండి ఇక్కడ చెప్పగోరిన విషయము అన్నప్పుడు ఎవరు చెప్పగోరిన విషయం ఉంటే వాల్మీకి అని వస్తుంది కాళిదాసు పుస్తకం చదువుతున్నారనుకోండి అంటే ఎవరి వివక్ష కాళిదాసు యొక్క వివక్ష అని వస్తుంది మరి వేదమంత్రాల్లో ఎలా చెప్తారు మీరు అక్కడ ఎవరు పురుషుడు ఉండడు కదా వేదమంత్రాలు మరి అపౌరుషేయములు కదా ఇదో ఇష్యూ ఇప్పుడు ఈ వివక్షిత మీరు ఎలాగ దాన్ని సరిప చేస్తారు అని ఆ చిన్న టాపిక్ సెటిల్ చేసుకుని అప్పుడు మళ్ళీ మన శాండీ విద్యలోకి మనం వస్తాం ఎపౌరుషే వేదే వక్తుర ఇచ్చా సంభవతి తప్పదాన ఫల ఉపచీయ వాక్యాన్ని కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి వేదము అపౌరుషేయ అంటే ఫలానా వ్యక్తి చేత చెప్పబడినది అని మనం ఒప్పుకోమ దాన్ని అది ఈశ్వరీయ జ్ఞానము అన్నామే తప్ప ఫలానా వ్యక్తి చెప్పిన జ్ఞానము అనలేదు ఇప్పుడు దీనికి దృష్టాంత దీనికి వివరణ ఎలా ఇస్తారంటే గీతలో కూడా పదమూడో అధ్యాయంలో మనం చూస్తూ ఏమని అవిభక్తం విభక్తేషు విభక్తమివచ స్థితం అన్నప్పుడు ఇప్పుడు పరమాత్మ సకలం ప్రాణుల ఎందు అఖండితముగా ఉన్నది ఏమండి కానీ విడివిడిగా ఉన్నదా అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది దానికి ఎలా వివరణిస్తారంటే ప్రతి బుద్ధి పరమాత్మ యొక్క ప్రకాశము గలదు అవిభక్తంచ భూతేశు కానీ ఒక బుద్ధిలో ఆ పరమాత్మ ప్రకాశం చాలా బాగా వెలుగుతూ ఉన్నది ఇంకో బుద్ధిలో డల్గా ఉన్నది దాంతో మీకేమవుతుంది ఇక్కడ దీనికి దానికి తేడా గలదు అని అనిపిస్తుంది ఎలాగంటే జీరో క్యాండిల్ బల్బులో ఎలక్ట్రిసిటీ ఉన్నది వంద క్యాండిల్ బల్బులో ఎలక్ట్రిసిటీ ఉన్నది దాంతో మీకు ఏమనిపిస్తుంది ఇక్కడ ఎలక్ట్రిసిటీ చాలా బాగా ఉన్నట్టు అక్కడ తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది తేడాగా ఉన్నట్టు అనిపిస్తుంది లేదా ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఈ ఎలక్ట్రిసిటీ వేరు ఆ ఎలక్ట్రిసిటీ వేరు అని అనిపిస్తుంది చూడండి ఈ జీరో క్యాండిల్ బల్బులో ఉన్న ఎలక్ట్రిసిటీ వెలవేళ పోతూ ఉన్నది దాంట్లో ఉన్న ఎలక్ట్రిసిటీ అద్భుతంగా ప్రకాశిస్తుంది కాబట్టి ఇది అయోగ్యమైన ఎలక్ట్రిసిటీ అది చాలా యోగ్యమైన ఎలక్ట్రిసిటీ అని అనిపిస్తుంది కానీ కరెక్ట్ కాదు అది అలాగే ఐన్స్టైన్ బుద్ధిలోనూ ఆ పరమాత్మయే ఉన్నాడు ఓ మూర్ఖుని యొక్క బుద్ధిలో కూడా ఆ పరమాత్మయే ఉన్నాడు ఓకే కాబట్టి అక్కడ చెప్పినవాడు ఐన్స్టైన్ అని మీకు అనిపిస్తుంది చెప్పినవాడు ఐన్స్టైన్ కాదు ఐన్స్టైన్ బుద్ధిలో బాగా అద్భుతంగా ప్రకాశిస్తున్న ఈశ్వరుడే చెప్పినాడు అది అపౌరుషేయము అన్న ఓకే సత్యం ఎక్కడి నుంచి అది ఈశ్వరుడే చెప్పినాడు అసత్యం వచ్చినట్లయితే అది జీవుడే ఓకే ఎందుకంటే ఈశ్వరుడు సత్యస్వరూపుడు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఆయన చెప్పింది సత్యమా అసత్యమా సత్యం చెప్పాడు అది ఈశ్వరుడు ఇది అలాగే దాన్ని అర్థం చేసుకోవాలి అపౌరుషయత్వం అంటే అది ఐన్స్టైన్ అని అడిగాడు ఐన్స్టైన్ కాదు న్యూటన్ అని అడిగారు ఇని దీన్ని రామతీర్థ బాగా వర్ణించారు న్యూటన్ మహాశయుడు పెద్ద వ్యాధితో బాధపడుతూ ఇంకా ఆఖరి రోజుల్లో పడిపోయాడు ఆయన దేహత్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అప్పుడు అడిగారు అయ్యా న్యూటన్ మహాశయ నీ అంతటి ప్రజ్ఞాశాలు ఇంతవరకు పుట్టలేదయా నువ్వు ఎన్నో అద్భుతములైన సూత్రములను డిస్కవర్ చేశావు అని అన్నాడు అంటే ఆయన అంటాడు చచ్చిపోయే ముందన్న మాటలు చూడండి నేను సముద్ర తీరాన్ని విహరించే ఒక బాటసారిని నాకు ఆ సముద్ర తీరము నందు మంచి అందమైన గులకరాళ్ళు మూడో నాలుగో దొరికేయి అని అన్నాడు ఆ మూడు నాలుగు గులకరాళ్లలో ఒక గులకరాయి న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషను మరో అందమైన గులకరాయి న్యూటన్స్ లాఫ్ కూలింగ్ లేకపో నాకు నాలుగో ఐదో దొరికాయి అనంతమైన సముద్ర తీరాన్ని తిరుగాడుతోంటే నాకు నాలుగో ఐదో దొరికాయి అన్నాడు ఎంత బాగా చెప్పాడో చూసాను అంతేకాని నేను మిస్టర్ న్యూటన్ ఇవన్నీ కనిపెట్టి చెప్పానని అనలేదు నేను వెతుక్కుంటున్నాను రా సత్యాన్ని వెతుక్కుంటుంటే నాకు నాలుగు నాలుగు మొక్కలు సత్యం సత్యం యొక్క మొక్కలు నాకు నాలుగు దొరికే ఆ సముద్ర తీరం ఆ సముద్రం అంటే ఈశ్వరుడే కాబట్టి సకల ప్రాణులూ ఆ ఈశ్వరుడే ఉంటాడు సత్యం వచ్చిందంటే అదే ఆ ఈశ్వరుడి నుంచి వచ్చింది ఇన్ దట్ సెన్స్ ఆఫ్ అవురు అలా అర్థం చేసుకోవాలి అపౌరుషయత్వాన్ని అలా అర్థం చేసుకోకుండా వీళ్ళు ఎలా చెప్తారంటే వేదం చోలుకునే సరిగ్గా అర్థం చేసుకొని వాళ్ళు ఎలా చెప్తారంటే ఆ గాలిలోంచి ఆకాశవాణి అక్కడి నుంచి అక్కడి నుంచో వినబడింది అది వేదము చెప్తారు అలా వినపడుతుందండి పై నుంచి వినపడుతుందా వేద పై నుంచి వినపడతాయా పై నుంచి వినపడినా ఎవడో ఒకడికి వినపడాలి వాడు చెప్పాలి పై నుంచి వినబడ్డాయి ఆ పై ఎక్కడుంటుందో తెలిసినా వాడి హృదయంలో ఆత్మరూపంగా ఉంటుంది మంచిది అపో వేదము అపోరుషేయము కనుక అక్కడ వక్త అంటే రచయిత అనేవాడు ఎవడో ఉండడు కనుక వేదాన్ని ఉద్దేశించి వివక్ష చెప్పగోరుట అనే మాట ఎలా ఎందుకంటే అక్కడ ఉన్నవాడు ఎవడైనా ఒక మనిషి ఉంటే వాడికి చెప్పే కోరిక పుట్టి ఇలా చెప్పాడు అనడానికి వీలుంటుంది అక్కడ ఇచ్చార్థం ఎలా వేదము పురుషుడు కాదు ఇచ్చ అనేది పురుషుడుకుంటుంది అపౌరుషేయమైన వేదమునందు ఇచ్చా అనే పదప్రయోగం ఎలా చేస్తావు అని ఒక శంక కాబట్టి అపౌరుషేయమైన వేదమునందు వక్త లేడు కనుక ఇచ్చా అనే అర్థము సంభవము కాదు వివక్షిత అన్నప్పుడు సన్నంతం ఉన్నది అనే అర్థం సో అని శంక చేసుకొని తథాపి అయినప్పటికీ ఇక్కడ ఇచ్చ అనే పదాన్ని ప్రయోగించడం ఎలాగో తెలుసునండి ఎలాగో చెప్తావు చూడండి నీవు సత్యమును పలుకవలను అని నా ఇచ్చ అని తండ్రి కొడుకుతో చెప్పాడు అనుకోండి ఇప్పుడు ఇచ్చ ఎవరిదది తండ్రి యొక్క ఇచ్చ ఓకే అలా చెప్పకుండా నీవు సత్యమును పలుకవలెనని ఈశ్వరుని యొక్క ఇచ్చ అని చెప్పాడు అనుకో అలా కూడా చెప్పచ్చు కదా ఇప్పుడు ఇక్కడ ఎవరి ఇచ్చది ఈశ్వరుని ఇచ్చని వీడు చెప్తున్నాడు ఎడి ఈశ్వరుడి ఈశ్వరుడు అక్కడ నిలబడి ఉన్న ఓ పెద్ద మనిషి అయితే ఇచ్చుంది ఈశ్వరుడికి మనస్సే ఉండదు అంతఃకరణ ఉండదు సర్వవ్యాప ఉంటాడు ఓ పెద్ద మనిషి కాదు కాబట్టి ఈశ్వరుని యొక్క ఇచ్చ అనే మాట ఎలా కదా మరి అలా ఇలా ప్రయోగిస్తావు అంటే అర్థం ఏమిటంటే దాని అభిప్రాయం ఏమిటంటే నాయన సత్యమును పలుకుట చాలా ప్రధానమైన విషయంగా నీవు జీవితంలో సత్యమును పలుకుట అనేటువంటి ఆ గుణాన్ని నీవు గట్టిగా పట్టుకో అనే అభిప్రాయం అంతే అంతే తప్ప ఈశ్వరుడు పెద్ద మనిషి నిలబడి ఉన్నాడని ఆయన మనస్సులో కోరిక పుట్టిందని ఆ కోరిక ఏమిటంటే ఈ కోన్కిష్హే ఈ కుర్రాడు వీడు సత్యం పలకాలనే కోరిక ఆయనకి పుట్టిందని అలా అనుకోకూడదు అక్కడ వాస్తవంగా అలా నిలబడి ఉన్న ఒక పెద్ద మనిషికి ఇచ్చా ప్రసక్తి లేకున్నా ఉన్నదా అన్నట్లు చెప్తాం దాన్ని ఉపచారము అక్కడ ఒక పెద్ద నిలబడి ఈ కుర్రాడు సత్యమును పలికితే బాగుంటుంది అని కోరుకుంటున్నాడు అలా ఏమైనా ఉందా లేదు లేకున్నా ఉన్నట్టుగా చెప్పేస్తాం ఏమని రే ఈశ్వరు ఇచ్చరాది అని చెప్తాం అలా ఎందుకు చెప్తున్నాము అంటే నీవు తప్పక సత్యమును పలుకవలెను అనే గుణమును స్వీకరించాలి అని ఎంఫసైజ్ చేయడం కోసం అలా చెప్తాం అలాగే ఇక్కడ కూడా శృతి అనే ఒక అక్కడ రచయిత అనేవాడు ఒకడు ఉన్నట్టుగా భావన చేసి ఆ ఇచ్చ అలా ఉన్నది శృతి యొక్క ఇచ్చ అలా ఉన్నది శృతి అనే ఒక పెద్దామే అక్కడ కూర్చొని ఉండే ఆవిడ కోరుకుందని అభిప్రాయం కాదు అలా చెప్పడంలో తాత్పర్యం So ఉపాదానేన ఫల ఉపచర్యతే సో అక్కడ ఫలం ఒకటి ఉన్నది అలా చెప్పడంలో ఈశ్వరునికి ఇచ్చ లేకుండా ఉన్నది అని చెప్పడంలో ఒక ఫలము గలదు ఏమిటా ఫలము వీడు సత్యమును పలుకోవలేను అనేది ఫలము వాటి దాన్ని పట్టుకోవాలి సత్యమును పట్టుకోవాలి అనే ఫలము గలదు అలాగే ఇక్కడ కూడా ఆ ఉపాసన ఏదిగలదో ఆ ఫలానా గుణములతో మీరు ఈశ్వరుణ్ణి ఉపాసించాలి అనే ఉపాసన ఏదిగలదో దీన్ని మీరు గట్టిగా పట్టుకోండి వదిలిపెట్టద్దు అని చెప్పడమే అభిప్రాయం శృతి అనే ఒక పెద్ద అక్కడ కూర్చొని వీళ్ళందరికీ ఇలా జరిగి వీళ్ళిద్దరూ ఇలా ఉపాసన చేస్తే బాగుండున్నని కోరుకున్నది అని మాత్రం అర్థం కాదు సెటిల్ అయిపోయిందండి అది ఉపాదానం స్వీకరించాలి వీళ్ళు స్వీకరించుటే ఫలము అటువంటి ఫలమును మనస్సులో పెట్టుకుని ఆ ఫలము హేతువుగా ఫలము హేతువుగా శృతి ఎందు ఇటువంటి ఇచ్చగలదు అని మాట చెప్పబడినది ఉపచారముగా చెప్పబడినది ఓకే అక్కడికి అది అయిపోయింది దాన్ని కొంచెం వివరిస్తున్నారు